బ్రహిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యం మంగళం గురుదేవాయ మహనీయత్మని ణ్యాయ సాధురోపాయ మంగళం హరి గొరుచరణం సద్గరుచరణం సద్గుచరణం గరుచరణం గరుచరణం సద్గరుచరణం భజ రే మానసరుచరణం దుస్తర సాగర తరణ గరుచరణం గొరుచరణం సద్గొరుచరణం జ రే మానస గురుచరణరవసాగరణ భజ రే మానస గురుచరణం దోస్తరవ సాగరణ వశిష్ఠగీత ఐదవ అధ్యాయం ఉపశమ ప్రకరణం నేటితో సమాప్తం ఇంకా ఒక్క అధ్యాయం మిగిలింది దాని పేరు నిర్వాణ ప్రకరణం చాలా పెద్దది కాబట్టి దానికి నాలుగు రోజులు ఏర్పాటు కాబడిందండి దానితో మన కార్యక్రమం సమాప్తం అవుతుంది వశిష్ఠ మహర్షి చాలా కథలు చెప్తున్నారు ఇక్కడ అవకాశం లేక ఏదో ఒక్కటి మాత్రమే మనం విచారణ చేస్తున్నాం ప్రహ్లాదోపాఖ్యానం పూర్తి చేసినాం ఈరోజండి పుణ్య పావనోపాఖ్యానం ఇదండి కొత్త ఒక కథ పుణ్య పావనోపాఖ్యానం ఇద్దరు సోదరులు అన్నదమ్ములు ఎవరు పుణ్యుడు పావనుడు చూడండి ఆ పేర్లు ఎంత చక్కగా ఉన్నాయో పుణ్యుడు పావనుడు పవిత్రమైనటువంటి పదములండి అన్నగారి పేరు పుణ్యుడు తమ్ముడు పేరండి పావనుడు ఒక మహర్షి యొక్క సంతానం వీరిద్దరు అది తండ్రి గొప్ప తపస్వి చక్కగా ఈ సాధనలన్నీ కూడా అనుష్ఠానంలో పెట్టుకున్నారండి ఎవరు తండ్రి ఆ తపస్వి గారు చక్కగా అన్నిటిని అనుష్ఠించి దాన్ని ప్రాక్టికల్ కోర్సులో తీసుకొచ్చి చక్కగా ఆనందం పొందినారు అంటే జీవిత లక్ష్యం నెరవేరిపోయిందండి ఏమిటి జీవిత లక్ష్యం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినారో తిరిగి అక్కడికి వెళ్ళటం అది ఎక్కడి నుంచి పరమాత్మ నుంచి బ్రహ్మాండం అంతా ఆవిర్భవించింది ఈ మనస్సు తిరిగి అక్కడికి చేరాలి అది అదండి గమ్యస్థానం ఎక్కడ పుట్టిందో అక్కడ చేరాలి నది నది ఎక్కడ పుట్టింది సముద్రంలో పుట్టింది సముద్రంలో పుట్టడం అంటే ఏమిటి చెప్పండి ఆ గ్రీష్మతులు ఆవిరైపోతుంది సముద్రపు నీరు మేఘ రూపంగా పరిణమిస్తుంది ఆ కొండల మీద వర్షిస్తుంది నది రూపంగా వచ్చి తిరిగి సముద్రంలో చేరుతున్నది కాబట్టి నది యొక్క పుట్టిల్లు ఏమిటి చెప్పండి సముద్రం అక్కడికి చేరే వరకు దానికి శాంతి లేదండి ఊరికి ప్రవాహంలో ఎన్నో దెబ్బలు తింటుంది రాళ్ళు రప్పలు వీటి నుంచి ప్రవహించి నానా కష్టాలు పడి చివరికి సముద్రంకి చేరితే పీస్ పర్మనెంట్ పీస్ శాశ్వతమైనటువంటి ఆనందం అనుభవిస్తున్నదండి ఈ మధ్య ఎప్పుడైనా మీరు ఒక నది చక్కగా ప్రవహిస్తుంటే అక్కడికి వెళ్ళి అమ్మ నదిగారు కొంచెం ఆగండి నేను మీ కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇవ్వాలని చెప్పి ఉన్నది అని అంటే అది మీకోసం ఆగుతుందండి లేదు నాకు ఒక కర్తవ్యం ఉంది నేను ఎక్కడి నుంచి బయలుదేరానో తిరిగి అక్కడ చేరాలి మీ కొబ్బరికాయలు నాకు అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుందండి మహావేగంతో వెళ్ళిపోతుంటుంది చూడండి ఎంత చక్కని పాఠం బోధిస్తున్నదో ఓ జనులారా ఓ జీవులారా ఎక్కడి నుంచి ప్రారంభమైందో మీ ఈ పరంపర జన్మ పరంపర తిరిగి ఎక్కడికి చేరే వరకు పూర్ణమైనటువంటి శాంతి మానవుడికి లేదు కనుక ఈ మనస్సు లయించాలండి ఎక్కడ ఆ పరమాత్మలో అది ఎక్కడ ఉన్నది ఏ పరమాత్మ అంటే దూరంగా ఎక్కడ లేదండి మనలోనే ఉందండి అది ఆ మనస్సు లైవ్ ఇట్ మస్ట్ డ్రాప్ ఇట్ మస్ట్ డిజాల్వ్ అది ఈ అధిష్టానంగా ఉన్నటువంటి పరమాత్మలో కనుక లయిస్తే ఆ సమాధి స్థితిలో ఎంత ఆనందం విదేహముక్తి కాదండి చనిపోయిన తర్వాత మోక్షం కాదు జీవించున్నప్పుడే ఆ ఆనందం ఆ మోక్షం కలుగుతుందండి దీని పేరే జీవన్ముక్తి జీవన్ముక్తి జీవన్ముక్తి అంటే బతికుండంగానే ఈ శరీరం ఉండంగానే శరీరం లేనట్లుగానే వాడికి భావన కలుగుతుందండి సరే దేహ రహితమైనటువంటి స్థితి ఆ దేహం ఉంటుంది ఎట్లా ఉంటుంది తెలిసిన ఊరికే నామకార్థం ఆ పాముకి కుబుసం కుబుసం ఎట్లా ఉంటుందండి ఎవరికి జీవన్ముక్తులకి ఆ కుబుసం దేం బరువు లేదండి అది ఒక టైంలో వదిలేస్తుంది ఒక టైంలో ఉంచుకుంటుంది ఆ విధంగానే ఈ శరీరం అనేది ఏ మాత్రం కూడా బరువు ఎవరికి మహనీయులకి ఆ శరీరమే కాదండి ఈ దృశ్య ప్రపంచం అంతా ఉన్నప్పటికీ అదేం బాధాకరంగా ఉండదు ఆ మహనీయులకి చక్కగా ఆ మనస్సు ఎప్పుడు లయించిపోయిందో ఇంకా కలిగేది ఏమిటి చెప్పండి పరమశాంతి ఆత్మవస్త ఒక్కటి మాత్రం మిగిలిపోతుంది మనో విలయమాత్రేణ దుఃఖం పరమవాప్యతే వశిష్ఠులు వారు ఇదివరకు చెప్పినారండి మనో విలయ మాత్రేనా దుఃఖం పరమ వాప్యతే ఆ మనస్సు గనక విలయమైపోతే పరమ దుఃఖ మనో విలయమాత్రేనా దుఃఖ శాంతి వాప్యతే అది దుఃఖం పరం కాదండి దుఃఖ శాంతి అంటే దుఃఖం క్షమించిపోతుంది మనం గనక మనస్సు గనక లయిస్తే మనో మనన మాత్రేనా దుఃఖం పరమవాప్యతే అది ఆ మనస్సు ఊరికి కదులుతుంటే పరమ దుఃఖం కలుగుతుందండి కనుక ఈ మనస్సునండి సంకల్పరహితంగా సంకల్ప రహితంగా చేసుకోవాలండి ఏ విధమైనటువంటి సంకల్పము లేకుండా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి చెప్తాను వినండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను నిలబడటం తేలిక పరిగెత్తటం తేలిక చెప్పండి ఊరికే నిలబడటం తేలిక పరిగెత్తటం తేలిక చెప్పండి నిలబడటం తేలిక కదా కానీ మనస్సుకండి నిలబడటం కష్టం పరిగెత్తడం తేలికండి దానికి ఈ మనస్సుకి పరిగెత్తి గుర్రం వస్తువులు పరిగెత్తాలంటే పరమానందం అండి ఊరికే నిలబడాలంటే మహా కష్టం చూ ఊరికే ఉండు మనస్తా అంటే చూడండి ఊరికే ఉండటం ఎంత తేలిక లక్షణంగా ఉండొచ్చు కదా లేదండి దానికి జన్మాంతర సంస్కారం పరిగెత్తడమే పని వాయువంశం అండి వాయువంశంలో పుట్టింది కాబట్టి ఆ మనస్సు నిశ్చలంగా ఉండదు శ్రీకృష్ణ పరమాత్మ కూడా దానికి అంగీకరించాడండి అసంశయం అర్జున మీరు మనస్సు చెప్పలంగా ఉందని చెప్తున్నారు కదా దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అన్నాడు సంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం చలం అన్నాడు చలం అంటే కదులుతుంది అది అయితే మీరేం భయపడబాకండి కంగారు పడవద్దు అభ్యాసేన తుకౌంతే అవైరాగ్యేనృహ్యతే అభ్యాసము వైరాగ్యము ఈ రెండు సాధన చేత మనస్సు తప్పకుండా అరికట్టబడుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ధైర్యం చెప్పినారండి కనుక ఈ మనస్సు నిలబ నిలబడ చేయటం మన పని అండి అది ఎప్పుడు పరిగెత్తుతూ ఉంటుంది ఆ మనస్సు గారు పరిగెత్త కొంచేపు ఉండండి అని చెప్పి నిశ్చలంగా దానికి దృష్టాంతం ఏం చెప్పారు గాలి లేని చోట ఉన్నటువంటి దీపం నివాతస్థ నీ వాత వాతీ గాలి నీ అంటే లేకపోవటం యథా దీపో నివాతస్థోంగో యథ చిత్తమన చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ ఉపమానం చెప్పి ఓజులారా మనస్సును ఎట్లా ఉంచుకోవాలంటే గాలి లేని చోట ఉన్నటువంటి నిశ్చలమైన దీపం వలే ఉంచుకోవాలి అప్పుడు ఏమవుతుంది చక్కని ఆనందం అనుభవానికి వస్తూ ఉంటుంది అది ఆ ఉంటే అది లేనట్టేనండి అది లేనట్టు దాంతోనే సమానం అందుచేత ఆ సత్వగుణం కలిగి నిన్న మూడు గుణాలు చెప్పలేదండి తమో వదిలేయండి రజోగుణం వదిలేయండి ఆ సత్వగుణం కాపాడుకోండి సత్వగుణం గనక కొంతకాలం గన కాపాడుకుంటే గుణాతీతమైనటువంటి స్థితి వస్తుందండి మూడు గుణములు దాటినటువంటి స్థితి నేను చెప్పలేదు శ్రీకృష్ణ పరమాత్మ త్రీన్ గుణా చూడండి త్రీన్ గుణ మూడు గుణములను కూడా దాటినటువంటి ఆ స్థితిలో పరమాత్మ యొక్క స్థితి అండి అది భగవంతుడు ఎక్కడున్నాడు అంటే త్రిగుణాతీతుడు మనస్సును బుద్ధిని దాటినటువంటి వాడు తక్కినవన్నీ కూడా మనస్సు బుద్ధి ఇవన్నీ మూడు గుణములకు లోబడి ఉన్నాయండి ఆ గుణానే అతిత్యం భవతి ప్రభో అంటాడు చూడండి ఈ మూడు గుణములను దాటిన వాడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందని నిన్న అర్జున్ గారు ప్రశ్న చేసినారని ప్రతి వారికినండి ఎప్పుడు ఆ నిశ్చలత్వం పొందుతుందో నిర్మలత్వం చూడండి మనస్సులో మూడు దోషములు ఉన్నాయండి మల విక్షేప ఆవరణ ఇదివరకు మీకు చెప్పిన దృష్టాంతం ఒక కొండ ఆ కొండలో మురికి నీరు ఉన్నాయండి అది బయట పెట్టారు సూర్యుని యొక్క ప్రతిబింబం దాంట్లో పడాలని చెప్పి అనుకున్నారు కానీ మూత ఎవరో తెచ్చి మూత పెట్టారండి ఆ కుండ మీద మూడు దోషాలు చెప్తున్నాను వినండి ఆ కుండలో నీళ్లు మురికిగా ఉన్నాయి ఆ కుండలో నీళ్ళండి గాలికి నెమ్మ ఇటు అటు కదులుతున్నాయండి దానిమీద ఎవరో తెచ్చి మూత పెట్టారు మూడు దోషాలు ఇప్పుడు మొట్టమొదట ఏం చేయాలి మూత తీసేయాలి సూర్యుని ప్రతిబింబం చక్కగా దాంట్లో నీళ్లలో పడాలంటే ముందు మూత తీసేయాలి మూత అంటే ఏమిటి తెలుసిన ఆవరణ కుండ అంటే ఏమిటి శరీరం శరీరం అనే కుండ నీళ్లు మనస్సు మనస్సు అనేటువంటి నీళ్లు ఆ సూర్యుడెవరు పరమాత్మ ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబం ఈ మనస్సులో పడాలంటే ఈ మనస్సు మొట్టమొదట్లోనండి నిర్మలంగా ఉండాలి మురికి ఉండకూడదు రెండవది కదలకూడదు ఇప్పుడు ఆ నీళ్లు గాలికి కదులుతున్నాయి కదలకూడదు ఆ తర్వాత ఆవరణ దాన్ని కప్పివేసిందండి ఏది మూత అదేవిధంగా తన స్వరూపం ఏమిటో తనకి తెలియక అజ్ఞానంలో ఉన్నది ఈ అజ్ఞానం గనక తొలగిస్తే అప్పుడు దేదీప్యమానంగా సూర్యుని యొక్క ప్రతిబింబం చక్కగా పడుతుంది మనస్సులో అదే మోక్షం అండి అధిష్టానంగా ఉన్నటువంటి పరమాత్మ దాంట్లో చక్కగా రిఫ్లెక్ట్ అవుతాడు అప్పుడు ఎవరు తెలిసిన ఆ జీవుని కలిగే ఆనందం చెప్పడానికి లేదు స్వస్వరూపంలో నిలకడగలిగిపోతాడు ఈ మనస్సు అనేటువంటి అడ్డు ఉండదండి ఇది ఆ మహర్షి ఈ పుణ్య పాలనల యొక్క తండ్రి ఆ తపస్వి ఏకాంతంలో కూర్చుని చక్కగా సమాధినిష్ఠలో ఆనందమును అనుభవిస్తున్నారు అన్నది కొందరు అనుకుంటారు వీళ్ళంతా ఏకాంతంలో కూర్చుని ఊరికే కాలు మీద కాలు వేసుకునే టైం అంతా పాడు చేస్తున్నారు అని అనుకుంటారు ఎవరు కొందరు తెలిసిన వారి యొక్క పరిస్థితి తెలిసిన వారు స్వయంగా అనుభవించినటువంటి వారు వరి ఇది సామాన్యం కాదు ఊరికే కూర్చోవటం లేదు దేవర్ ఫైటింగ్ విత్ ది సెన్సెస్ ఇంద్రియములతో మనస్సుతో కుస్తీ పడుతున్నారు యుద్ధం చేస్తున్నారని తక్కిన వాళ్ళు తెలుసుకుంటారు ఇది కొంచెం అనుభవం కలిగిన వారు ఇతరులండి వాళ్ళ విషయం తెలియనటువంటి వారు దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం వచ్చి హాయిగా లోకల్లో సేవ చేయకూడదా ఎందుకు ఈ విధంగా నాశనం చేస్తున్నారు జీవితం అంతా అని చెప్పి విమర్శలు చేస్తుంటారు తెలిసినటువంటి వారు ఈ ఆ మనస్సుని అరికట్టడం ఎంత కష్టమో తెలిసినటువంటి వారు మాత్రం అయ్యో వారు గొప్ప ప్రయత్నం చేస్తున్నారు ఊరికే కూర్చోవటం లేదని వారికి బాగా తెలుసు ఎందుకంటే ఈ మనస్సు ఈ ఇంద్రియములు ఇవన్నీ ఒక జన్మలో కాదండి అనేక జన్మల్లో కూడగట్టుకున్నటువంటి వాసనలు సంస్కారములు ఈ దుష్ట గుణములు దుష్ట ప్రవృత్తులు దురభ్యాసములు ఇవన్నీ బాగా గడ్డ కట్టుకుని ఉంటే దాంతో యుద్ధం చేయద్దండి ఒక ఒక రాగానే అవి మాంతయా లేదు దానిలో ఉన్నటువంటి అపవిత్ర పోవాలంటే ఇట్ టేక్స్ టైమ్ అది ఒక గుళ్ళో ఏం జరిగిందో తెలుసు ఊళ్ళో ఒక గుడి ఉందండి ఆ గుడిలో ఒక సాధువు ఒక మూల కూర్చుని బయట పెద్ద ఆవరణ ఉందండి గుడికి ఒక మూల కూర్చుని ఎప్పుడు జపం చేస్తుంటాడు ఓం నమో నారాయణాయ ఓం నమో చక్కగా జప కొంతసేపు అండి ధ్యానంలో ఉంటారు ఎవరు ఒక ఆ గుడికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాడండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు రోజు చూస్తున్నారు ఈ సాధు గుడిలో ఒక మూల చక్కగా ధ్యానం చేస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి భిక్షాటనకి వెళ్తాడండి భిక్షాటన భౌతిక భిక్షాన్ని నాలుగు చోట్ల అడుక్కుని తెచ్చుకుని భోజనం ఆ భిక్షగా తింటాడు అది చూస్తున్నాడండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరిని ఎందుకు కష్టపెట్టాలి దేవాలయంలో కావాల్సిన ప్రసాదం పులిహార ఇంకా దద్దోజనం ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం కదా ఆ తపస్వి ఆ సాధువు గారికి కొంచెం ప్రసాదం మన దేవాలయం తరఫున ఇస్తే తప్పేమిటి చక్కగా ధ్యానం చేసుకున్న మహాత్ముడు సత్పాత్రుడు అనే భూమాస్తా గారు గుమాస్తా గారు ఇక వారిని భిక్షాటనానికి వెళ్ళొద్దని చెప్పండి చక్కగా మన దేవాలయ ప్రసాదం ప్రతిరోజు మధ్యాహ్నం పూట వారికి ఇవ్వండి కడుపు నిండేటంత పెట్టండి వారికి అని ఆదేశం చేశాడు ఎవరు భూమాస్తా అట్లాగే ప్రతిరోజు ఒక ఆకులోనండి ఆ పూలిహార అవన్నీ తీసుకుని అక్కడ పెడుతున్నారు వారు దాన్ని స్వీకరించి చక్కగా భిక్షాటనం మానేసి అక్కడే ధ్యానం చేసుకుంటున్నారు కొంతకాలం అనకండి వీరికి ఒక సంకల్పం కలిగింది ఎవరికి ఆఫీసర్ గారికి నేను ట్రాన్స్ఫర్ అయిపోతే వచ్చి ఆయన ఆయనకి పెడతాడో లేదో అని రిజిస్టర్లోనే ప్రధాన రామానంద స్వాముల వారికి మధ్యాహ్నం ఈ దేవాలయ ప్రసాదంలో ప్రసాదం తప్పకుండా ఇవ్వవలసింది ఏర్పాటు చేయవలసిందని రిజిస్టర్లోనే రాసేశాడు ఎందుకు కొత్త ఆయన వచ్చి కూడా ఇది ఇదివరకు ఇచ్చారు కదా అని వారికి ప్రసాదం ఇస్తారని కొన్నాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయినాడు ఎవరు ఎగ్జిక్యూటివ్ ఆఫ్ కొత్త ఆయన వచ్చినాడు ఆయన ఎటువంటి వాడు తెలిసిన ఈ సాధువుని వీళ్ళందరినీ విమర్శ చేసే రకండి ఇదంతా వేషం ఇదంతా ఒట్టి సోమరులు ఎందుకు పనికిరారు సంఘానికి వీళ్ళంతా దూరంగా ఉన్నారు అని ఈ విధంగా విమర్శ ఆయన వచ్చాడండి వస్తే మధ్యాహ్నం గుమాస్తా గారు భోజనం తీసుకుపోతుంటే ఎవరికండి అన్నాడు గుమాస్తా గారు ఇదిగోనండి అక్కడ సాధువు ఉన్నారు ఇంకే ఏమైనా మీకు ఆలోచన ఉందా దేవాలయం యొక్క సొత్తు ఈ సోమరిపోతులు కిందగా ఎందుకు పెడుతున్నారు నాన్ అన్నాడు అనేటప్పుడు గుమ స్వామి నాలుగేళ్ల నుంచి మేము చూస్తున్నామండి వారు సామాన్యులు కాదు మహా మహాపవిత్రుడు ఈ దేవాలయ ప్రసాదం పెట్టినందువల్ల మనకేం నష్టం లేదని చెప్పాడండి అయితే మరల దాన్ని తిరస్కరించాడు అప్పుడు గుమాస్తా గారు స్వామి అట్లాగే మీరు చెప్పినట్టు నేను ఆచరిస్తాను కానీ ఈ రోజు వెళ్ళి చూడండి వారి ఆచరణ వారి పవిత్రత అంతా ఒక్కసారి గమనించండి తర్వాత రేపటి నుంచి కావాలంటే అట్లాగే మానేస్తా ఉన్నాడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారని వారి దగ్గరికి వెళ్లారు ఎక్కడికి ఈ సాధువు గారు ధ్యానంలో ఉన్నాడండి ఆయన సమాధి నిమగ్నుడై ఉన్నాడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇంకో వీరిని కదిలించకూడదు వీరు సమాధి నుంచి తర్వాత నేను మాట్లాడదామని అక్కడే కూర్చున్నాడండి కూర్చున్నాడు అరగంట అయిందండి ఆయన ఏం లేవలేదండి ఆ సాధువు అట్లాగే కూర్చున్నాడు గంట సేపు ఆయన సమాధి లేవలేదండి ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ పెరలు పట్టుకుపోయినాయండి అప్పుడే కాళ్ళు మంట పుడుతున్నాయి ఎక్కువసేపు కూర్చోలేకపోయినాడు ఇంకొక అరగంట ఓపికతో కూర్చున్నాడు ఇక కూర్చోలేకపోయినాడు వెంటనే వెళ్ళి కుమాస్తా గారు సాధువు గారికి ఒక పూట కాదు మూడు పూట్లా పెట్టండి ప్రసాదం చూడండి కూర్చోటానికే ఇంక వాళ్ళకి వీలు పడకపోతే ఈయన గారు ఎన్ని గంటలు అక్కడ కూర్చుని చక్కగా ధ్యాన నిష్టిలో ఉన్నాడు ఊరికి టైం వేస్ట్ చేస్తున్నారా మీరు కూర్చోమని చూస్తాం ఎవరినైనా అటు కూర్చోమనండి కొంచెం నిశ్చలంగా నారాయణ అరగంట కూర్చుంటే చాలు కాళ్ళు బార్ జాపుకుంటాడు కనుక మహనీయులైనటువంటి వారు దే ఆర్ నాట్ వేస్టింగ్ దర్ టైం చక్కగా దే ఆర్ ఫైటింగ్ విత్ దర్ సెన్సెస్ తన మనస్సును జయించాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు బుద్ధదేవుడు ఆరు సంవత్సరాలు ప్రయత్నం చేశాడండి ఏకాంతంలో కూర్చుని ఆ ఇప్పుడు ఈ పుణ్య పావనోపాఖ్యానంలో తండ్రి అయినటువంటి ఆ మహాతపస్వి ఏకాంతంలో కూర్చుని చక్కగా ధ్యాన నిష్ఠుడై ఉన్నాడు శరీరం ఎంత కాలం ఉంటుంది చెప్పండి అది ఆ శరీరం వార్ధక్యంలోనండి ఇక తన కార్యక్రమం పూర్తి చేస్తుందండి అనగా బాల్యము యవనము వార్ధక్యము ఆ తర్వాత ఈ శరీర పతనం దాని పేరు ఏమన్నారు తెలిసిన చావటం అనేదో మామూలుగా అంటారు కానీ పెద్దలు కాలధర్మం అంటారు చోటు ఫలాని వాడు కాలధర్మం నాడు ఎంత చక్కని పదం అండి కాలం తన ధర్మాన్ని నెరవేర్చింది ఎవరైనా చనిపోతే దుఃఖపడతారు కానీ వాస్తవంగా దుఃఖపడవలసిన పని ఏమిటి కాలము తన ధర్మాన్ని నెరవేర్చింది ఇప్పుడు చూడండి చిన్నపింద చెట్టుకున్నది ఆ పింద ఎల్లప్పుడూ అట్లాగే ఉంటుందా లేదు కాయ కాయ అవుతుంది ఎల్లప్పుడూ అట్లాగే ఉంటుందా లేదు పండు అవుతుంది పండు అయిన తర్వాత రాలిపోయిన తర్వాత కుళ్ళిపోతుంది తర్వాత మట్టి అయిపోతుందండి ఈ డిఫరెన్ ఈ చేంజెస్ చూడండి దీని పేరు వికారము షడ్భావ వికారములు అంటారు మన శాస్త్రంలో ఏ వస్తువు ఆ జాయతే పరిణమతే ఆ అపక్షీయతే వినశ్యతి ఇన్ని వికారములండి మొట్టమొదటి పుడుతుంది తర్వాత పెరుగుతుంది వికసిస్తుంది కుళ్ళుతుంది నశించిపోతుంది దీని పేరు ఆరు వికారములు అని చెప్తారు షడ్భావ వికారములు ఏ వస్తువు అయినప్పటికీ వికారములకు లోను కావాల్సిందే ఆ మరి శరీరం దానికి ఏమైనా పెద్ద అడ్డండి అది కూడా పుడుతుంది పెరుగుతుంది చక్కగా ఉంటుంది ఆ తర్వాత ముసలితనం పొందుతుంది మరణ చిత్తాంతో పూర్తి అయిపోతుంది దీని యొక్క కార్యక్రమం అంతా ఇప్పుడు ఈ మహర్షి గారు ఏకాంతంలో కూర్చుని చక్కగా ధ్యానం చేస్తూ దీర్ఘకాలం గడిచిపోయింది ఆయుర్దాయం ఎంతసేపు చెప్పండి ఆ భగవంతుడు ఆ లలాట లిఖితం ఆ బ్రహ్మదేవుడు ఎంత ఆయుర్దాయం రాసినారు అంతవరకే తప్ప క్షణం కూడా అది ఉండదండి దీని పేరే కాలధర్మం తండ్రి గారని ఈ శరీరం కొంతకాలము క్షీణించిపోయి వార్ధక్యం పొందింది కాలధర్మం పొందారు ఎవరు తండ్రి అయినటువంటి తపస్వి ఈ కుమారులిద్దరు ఆ తండ్రి గారికి చేయవలసినటువంటి శ్రాద్ధ కర్మలు దాని పేరు ఔర్ధ్వ దైహిక కర్మలు ఔర్ధ్వ దైహికం దేహం పడిపోయిన తర్వాత చేయవలసినటువంటి ఈ శ్రాద్ధములు ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయే ఇద్దరు పూర్తి చేశారు పూర్తి చేసిన తర్వాత తమ్ముడైనటువంటి పావనుడున్నాడు చూడండి ఒకచోట కూర్చుని ఏడోటం మొదలు పెడుతున్నాడు అయ్యో నాన్నగారు చనిపోయినారే చనిపోయినారే అని ఏడోటం మొదలు పెడుతున్నాడు అన్నగారైనటువంటి పుణ్యుడు అక్కడికి పరిగెత్తాడు ఈ అన్నగారండి చక్కగా అనుభవం పొందినటువంటి వారండి తమ్ముడు ఇద్దరికి ఇద్దరిని కూర్చోబెట్టి తండ్రిగారు చక్కని ఆధ్యాత్మిక బోధలు చేసినారు కానీ తమ్ముడికి జీర్ణం కాలేదు ఎందుకంటే ఆయనతో హృదయం అంత దున్నినటువంటి నేల మోస్తరు లేదు ఆయనకి మనస్సులో ఎక్కలేదు ఈయనకి చక్కగా ప్రవేశించింది తెలుసుకున్నాడు విషయం అంతా జాతస్ ధ్రువ మృత్యుహు ధ్రువం జన్మ మృతస్య పుట్టిన ప్రతి వస్తువు కూడా కాలగర్భంలో పడిపోతుంది అనేటువంటి విషయం వీరికి తెలుసు ఎవరికి అన్నగారికి అంతేది వారు దుఃఖపడలేదు తండ్రి గారు మంచి ధైర్యం బోధిస్తున్నారు అవన్నీ జ్ఞాపకం పెట్టుకుని అన్నగారు ధైర్యంగా ఉన్నారు తమ్ముడు వారికి తండ్రి చెప్పినటువంటి బోధ ఇద్దరికి ఒకే టైంలో చెప్పిన వారికి జీర్ణం కాలేదు అందువల్ల దుఃఖిస్తున్నారు నాన్నగారు ఏడిపోయినారే ఏడుస్తున్నారు అన్న పా పుణ్యుడు వెళ్ళి నాయన ఎందుకు ఏడుస్తావా ఎందుకు ఏడుస్తావా నువ్వు ఏడవకపోగా నేను ఏడుస్తుంటే అడ్డొస్తావా అన్నాడు అనేతం నాన్నగారు చనిపోతే చిన్న కాలం నుంచి మన ఇద్దరిని పోషించాడు కదా మన ఇద్దరిని ఎంతో కాలం చక్కగా బోధ చేశారు కదా అటువంటి ప్రీతిపాత్రుడైనటువంటి తండ్రి చనిపోతే నేను ఏడుస్తుంటే అదొక తప్ప నీకు ఆ నా పక్కన కూర్చోవు నువ్వు కూడా మొదలబెట్టు ఏడుపు తమ్ముడు ఎంత అజ్ఞానం అన్నగారు ఎన్ని చక్కని హిత బోధలు చేశారంటే ఇదంతా గ్రంథాల్లో ఉన్నది ఏం చెప్పినారు ఆయన తండ్రి గారు ఎక్కడికి పోయినాడు ఎక్కడికి పోయినాడు చెప్ప ఎక్కడికి పోలేదు ఆ బ్రహ్మాండం అంతా దింటూ నశించే వస్తువు ఒకటి లేదు చేంజ్ ఆఫ్ ఫారం ఆకారం మార్చుకుంటున్నారే గాని వస్తువు ఎక్కడికి పోయింది అని చక్కగా బోధ చేస్తున్నారు తండ్రి తన శరీరాన్ని వదిలిపెట్టారు శరీరం అనేది ఏమిటి ఒక వస్త్రం ఆ వస్త్రాన్ని దూరంగా పెట్టారు అసలు వస్తువు ఎక్కడికి పోయింది శ్రీకృష్ణ పరమాత్మదే కదండి అర్జున్ ఏడుస్తుంటే ఈ ధైర్యం చెప్పారు అయినా అర్జునే ఆ లోపల వస్తువు ఎప్పుడు నశింపదు శివుని యొక్క యథార్థ స్వరూపం అచ్చేజ్యోయం అదాహ్యోయం అక్లే జ్యోష నిత్య సర్వగత స్థాను అచలో మానవుని యొక్క యథార్థ స్వరూపం ఏమిటంటే అచలోయం సనాతన శాశ్వతమైనటువంటి ఆత్మయే గానీ ఈ దేహం కాదు ఆత్మ అంటే ఏమిటి చెప్పండి ఆనంద స్వరూపం మానవుని యొక్క మానవుడే కాదండి ప్రతి ప్రాణి యొక్క యథార్థ స్వరూపం ఏమిటంటే ఆనందం సుఖం ఆ సుఖానికి ఎప్పుడైనా లోటు వచ్చిందా వెంటనే ప్రశ్న ఉదయిస్తుందని ఇప్పుడు ఎవరైనా దిగులతో సంతోషంగా లేడు అనుకోండి మీరు అడగరు ఏమండి ఇదేమిటి ఆ సంతోషంగా లేరేమిటి అని అడగరండి సంతోషం అనేది మానవుని యొక్క స్వరూపం అండి ఆనందం అనేది ఆ మానవుని స్వరూపం దానికి విఘాతం దానికి కనుక ఏదన్నా మరి రకంగా గనక జరిగితే వెంటనే ప్రశ్న ఏమండి ఇవాళ బాగాలేరే అడగరండి ఎవరైనా వచ్చినప్పుడు ఏదన్నా ఏడుస్తూ ముఖం గనక శోకాగ్రస్తంగా శోకాగ్రస్తంగా ఉంటే వీడు వెంటనే ప్రశ్న ఏమండి ఇవాళ ఇట్లా ఉన్నారేమిటి ఇవాళ సంతోషంగా లేరేమిటి కారణం ఎందుకు అడిగాడు చెప్పండి సంతోషం అనేది స్వభావం అది ఆనందం అనేది మానవుడి స్వభావం దానికి గనక ఏదన్నా విఘాతం వస్తే వెంటనే ప్రశ్న ఇవాళ మీరు బాగాలేరేమిటి సంతోషంగా లేరేమిటి అనే ప్రశ్న వస్తుంది అంటే కాకుండా ఎవరైనా ఇద్దరు కలుసుకుంటున్నప్పుడు ఏమండి మీరు ఈ మధ్య ఏడవటం లేదేమిటి అని అడుగుతారండి ఈ మధ్య మీరు ఏడవటం లేదు ఏడుపు అనేది మానవుడి స్వభావం కాదు కనుక ఆ ప్రశ్న ఎప్పుడు అడగరండి ఏమండి అడుగుతారా ఇద్దరు కలుసు ఈ మధ్య మీరు ఏడవటం లేదు అని అడుగుతారా లేదు ఏడుపు అనేది వాడు స్వరూపం కాదు ఆనందం ఆ ఆనందానికి ఏదైనా అంతరాయం కలిగిందా వెంటనే ప్రశ్న క్వశ్చన్ ఏమిటి ఇట్లా ఉన్నారని ఈ ఆనందం అనేది మానవుని యొక్క స్వభావం స్వరూపం ఈ ఆనందం కోసం ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నాడు ఎంత ఆశ్చర్యం బహిర్భ్రామ్యతి ఎక్కత్ శంకరాచార్యులు వారు చెప్తారు బహిర్భ్రామ్యతి ఎక్కమేశ్వరం దేహంలో ఉన్నటువంటి ఆనందం వదులుకుని ఎక్కడెక్కడో ఆనందం కోసం వీడు అడుక్కుంటున్నాడు అంట బహిర్భ్రామ్యేహస్త పాయసంక్షర్మతి తన ఇంటో పాయసం పాయసం చేశారండి దాన్ని వదిలిపెట్టి బయట అడుక్కుంటున్నాడండి అన్నం ఇదంతా లక్షణంగా పాయసం తాగొచ్చు ఇంట్లో పాయసం చేస్తే దాన్ని వదులుకొని హీఈస్ బెగ్గింగ్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ ఆ దృష్టాంతం చెప్పి స్వగృహే పాయసం అటతి దుర్మతి దుర్మతి తెలివి తప్పు వాడి పనిచేస్తాడు ఆనందం అనేది ఉన్నది దానికోసం ట్రై చేయటం తన హృదయంలోనే మహానంద సాగరం సచ్చిదానంద సాగరం పరబ్రహ్మ స్వరూపం ఇక్కడ ఉంటే మానవుడు దాన్ని గురించి ఆలోచన లేకుండా ఎక్కడెక్కడో రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్ దిస్ ఈస్ ఒరిజినల్ హ్యాపీనెస్ దిస్ ఈస్ హెడ్స్ అవన్నీ బ్రాంచ్లండి ఈ ప్రపంచంలో సుఖాలన్ని బ్రాంచ్ సుఖాలు హెడ్ క్వార్టర్స్ ఏమిటంటే సచ్చిదానంద దాని అది దానికోసం ఒక చోట ఏం జరిగిందో తెలిసింది ఒక హై స్కూల్ అండి ఆ హై పెద్ద విద్యార్థులు అంటే క్లాస్ విద్యార్థులు పెద్దవారు అంటే పదో తరగతి యానివర్సరీ వచ్చిందండి యానివర్సరీ అంటే వార్షికోత్సవం ఆ వార్షికోత్సవంలో అందరూ నాటకాలు ఇవన్నీ వేశారండి విద్యార్థులు ఆ విద్యార్థుల్లో ఒకడు ఆడవేషం వేశాడండి ఈ నాటకంలో ఆడవేషం వేశాడు ఆ ఆడవేషం ఎట్లా ఉన్నదంటే అచ్చగా ఆడపిల్లలాగానే ఉన్నాడండి వాడు ఆ విధంగా నాచురల్గా వేషం వేసుకున్నాడు వాడి స్నేహితుడండి ఆ నాటకం ఆడుతున్నప్పుడు వీడి ఆడవేషం వేశాడు చూడండి వెంటనే ఫోటో తీసేశాడండి స్నాప్ స్నాప్ తీసేశాడు ఈ ఆడవేషం వేసుకున్నటువంటి ఈ పిల్లవాడికి ఫోటో తీసేశాడు దాన్ని ఎల్లార్చేశాడు ఇంటో పెట్టుకున్నాడు ఎవరు ఆయన స్నేహితుడు ఈ పిల్లవాడు నెమ్మదిగా పెరిగాడు పెరిగిన తర్వాత వాళ్ళు ఆయన యుక్త వయసు వస్తే ఈయనకి వివాహం చేయాలనేటువంటి సంకల్పం కలిగింది ఊహ ఎవరెవరో వస్తున్నారండి సంబంధాలు చాలా మంది వస్తున్నాయి ఈయనేమో ధనవంతుడు కాబట్టి పెద్ద పెద్ద సంబంధాలే వస్తున్నాయి కానీ ఏ పిల్లను చూచినా వీడికి ఇష్టపడలేదండి ఈ పిల్ల వద్దు ఈ పిల్ల వద్దు అంటున్నాడు ఆఖరికి ఇప్పుడో తన స్నేహితుడింటికి వెళ్ళి ఆ ఆడపిల్ల ఫోటో చూచాడండి అరే రేరే రే బ్యూటిఫుల్ వండర్ వండర్ ఆఫ్ వండర్స్ ఎంత ఆనందంగా ఉంది వాళ్ళ నాయనతో చెప్పాడు గో ఈ పిల్లనిచ్చి నాకు పెళ్లి చేయాలి అసలు ఆ పిల్ల ఉన్నదా అని లేదండి వీడే నాటకంలో వేషం వేశాడు ఆడపిల్లగా ఆ చూ వాళ్ళ నాయనండి వెతికించాడు ఇటువంటి పిల్ల అడ్రస్ ఎక్కడా అని ఊరూరా ఊరూరా వెతికిచ్చాడు ఎక్కడ కనిపిస్తుందండి ఆ పిల్ల వాడేనండి ఆ పిల్ల సిజర్ కనుక భగవంతుని గుర్చి ఎక్కడో గాలిస్తుంటే ఎక్కడ కనిపిస్తాడు తన స్వరూపమే అయ్యున్నాడు కదా భగవంతుడు దీన్ని తెలుసుకునే అజ్ఞాన స్థితిలోనండి సా అజ్ఞాన స్థితి అనకూడదు సామాన్య స్థితిలో ఎలిమెంటరీ కోర్సులో చక్కగా బయటంతా వెతుకుతుంటాడు వెతకటంలో తప్పు లేదు కానీ ఒక టైం వచ్చినప్పుడు అంతర్ముఖం అయిపోవాల్సిందేనండి శ్రీకృష్ణ పరమాత్మ గీతంలో చెప్తాడు చక్కగా బహిర్ముఖమైనప్పటికీ విగ్రహారాధన ఒక పటమును గుర్చి దేని గుర్చైనా చక్కగా ప్రార్థన చేయటం పూజ చేయటంలో తప్పు ఒక టైం వచ్చేటప్పటికి వారు ప్రీతిపూర్వకంగా గనక చింతన చేస్తుంటే నేను సంతోషించి వారికి జ్ఞాన విచారాన్ని ప్రవేశపెడతాను గీతలో చెప్పలేదు భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తం ఏ నమా ఆ బుద్ధియోగం భగవంతుడు ఇచ్చిన తర్వాత చక్కగా బహిర్ముఖంగా వెళ్లవలసిన పని మనలోనే పంచకోశముల లోపల ఆ లక్ష్యమైనటువంటి పరమాత్మల్లో ఉన్నారని చక్కగా ధ్యానం చేసుకుని ఆ మనస్సును నిలకడగా పెట్టుకుని ఆ మోక్షం పొందుతాడు ఇదండి కార్యక్రమం ఇప్పుడు అన్నగారు తమ్ముడికి చక్కని హితబోధ చేస్తున్నారు నాయనా ఏడవద్దు ఆ ప్రపంచంలో నశించే పదార్థం ఏది లేదు మన తండ్రి గారు ఇప్పుడు చనిపోయినారు నువ్వు ఏడుస్తున్నావే చనుట అంటే ఏమిటి చను అంటే ఏమిటి చెప్పండి తెలుగులో చనుట అంటే వెళ్ళుట వాడు చనెను వాడు చనెనంటే వెళ్ళాడు ఇక్కడ నుంచి ఒక చోటికి వెళ్ళాడు తెలుగులోనండి చనుట అంటే టుగో టు గో అనమాట వెళ్ళాడు చనిపోయినాడనే దానికి నశించిపోయినాడనే అర్థం ఎక్కడుంది చెప్పండి చనిపోయినాడు అంటే నాట్ పెరిష్ వాడు పెరిషబుల్ థింగ్ కాదండి అది ఈ బైనా ఆకారం మాత్రం చేంజ్ అయింది ఈ శరీరం పడిపోయి మట్టిలో కలిసింది ఇంకొక వస్తువుగా తయారవుతుంది అంతేగానే ఈ భౌతికమైనటువంటి అణువులు కూడా నశింపండి ఒకదాని ఒకదాని చేంజ్ ఆఫ్ మ్యాటర్ అది చేంజ్ ఆఫ్ ఫారం డత్ ఈ ఆఫ్ ఫారం దట్స్ అది పూర్తిగా నాశనం కావటం కాదు చనుట ఈ చావు ఈ చావుకి ఎన్ని పదాలు సృష్టి చేశారు ఆ వైకుంఠ ప్రాప్తి పొందినాడు ఎవరైనా చనిపోతే పేపర్లో వైకుంఠ ప్రాప్తి పొందినాడు దాని అర్థం ఏమిటి ఇక్కడ నుంచి వైకుంఠానికి వెళ్ళాడు అనమాట అంతే ఇక్కడ క్యాంపు మార్చి అక్కడ క్యాంపు పెట్టాడు అంతే అంతేనా దీంట్లో నశించేది ఉన్నదా కైలాస ప్రాప్తి పొందినారు బ్రహ్మైక్యం పొందినారు అంతేగాని నశింపటం ఎక్కడుంది ఏ పదమైనా చూడండి చావుకి కాల ధర్మం చెందినారు కాలం తన ధర్మాన్ని నెరవేర్చింది అంతేగాని దీంట్లో నశించినటువంటి అర్థం ఎక్కడుంది కనుక ఎవరైనా చనిపోతే ఏడవటం అనేది వేస్ట్ ఆఫ్ టైం తెలివి తక్కువే కానీ ఏడవటం దానివల్ల ఎంత టైం పోతుందండి ఊరికి పోని ఏడ్చినందువల్ల వెళ్ళిన వాడు వస్తాడా చెప్పండి పోని అదేమన్నా రిటర్న్ టికెట్ ఏమైనా తీసుకున్నాడా చెప్పండి లేదండి వెళ్ళిన వాడు ఇంకా మళ్ళీ తిరిగి రాడు రిటర్న్ టికెట్ కాదండి అది వన్ వే ట్రాఫిక్ అండి వన్ వే ట్రాఫిక్ పోతాడు అంతే చెల్లు ఎక్కడో పీఠం వేస్తాడు ఈ ఇక్కడ మరలా ఆ శరీరంతో రావటం అనేది దుర్లభం అది కనుక మహనీయులు ఏం చెప్తున్నారంటే ఈ శరీరం అనేది కేవలం పోయినప్పటికీ మానవుడు మానవుని గురించి దుఃఖపడవలసిన పని లేదు ఇప్పుడు రాను రాను ఆచారం ఎట్లా ఇంట్లో గనక ఎవరైనా చనిపోతే ఎవరైనా ఏడవకపోతే అది ఆయన పెద్ద దోషం చేసినట్టు ఇప్పుడు చూడండి ఆ పావనుడు ఏమన్నాడు అన్నగారు మీరు ఏడవపోగా నన్ను ఏడవకుండా చేస్తున్నావా అని ఆయన విమర్శ చేసినాడు అదేవిధంగా కొందరు ఈ ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఏడవాలి ఇట్ ఈస్చురల్ అది స్వభావం అదొక ఆచారం అని చెప్పి నేను విన్నాను చూడలేదు కానీ ఒక చోటండి ఎవరైనా చనిపోతే ఇంట్లో వాళ్ళ కనుక ఏడుపు రాకపోతే ఏడ్చే వాళ్ళని అద్దెకి తీసుకుంటారట అద్దెకి గంట సేపు ఏడిస్తే పదిహేను రూపాయలటండి పదిహేను రూపాయలు ఇస్తే గంట ఏడుస్తాడు ఈ రొమ్ము కొట్టుకుంటాడు తల కొట్టుకుంటాడు ఎట్లా ఏడుస్తా అంటే ఊపిరిత ఓహో వీళ్ళుంటో ఎవరో ఏడుస్తున్నారు చనిపోయినా అని చెప్పి అందరూ అనుకుంటారట ఎంత ఆచారం చెడిపోయిందో చూడండి ఈ అసలు ఏడవటమే తప్పు అన్నప్పుడు ఈ అద్దెకి తీసుకుని ఏడిపించడం ఏంటండి కనుక ఇంత హోప్లెస్గా ఉండకూడదండి కొంచెం బ్రెయిన్ కొంచెం విచారణ ఉండాలి మానవుడికి మనం చేసే పని ఏమిటి దీంట్లో పోయిందే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో అదే చెప్తున్నారు అయ్యా ఏడో బాకండి దుఃఖపడే బాకండి ప్రపంచంలో ఈ ఆత్మ అనేది ఎప్పుడు చావదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఘంటాబధంగా చెప్పిన విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇటువంటి సందర్భాలు ఏదైనా ప్రమాదాలు ఇటువంటి వచ్చినప్పుడు కొంచెం స్థిమితగా ఉండి చక్కగా తన యొక్క ఆత్మ స్వరూపం తెలుసుకున్న తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ధైర్యం తెచ్చుకోవాలి ఎప్పుడు దిగు అని శ్రీకృష్ణ పరమాత్మ ఘంటాపదంగా చెప్పిన విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇటువంటి సందర్భాలు ఏదైనా ప్రమాదాలు ఇటువంటి వచ్చినప్పుడు అండి కొంచెం స్థిమితగా ఉండి చక్కగా తన యొక్క ఆత్మ స్వరూపం తెలుసుకున్నటానికి తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి ధైర్యం తెచ్చుకోవాలి అది ఎప్పుడు దిగులు దుఃఖం ఈ ప్రకారంగా ఒక్కొక్క వస్తువు పోతుంటే ఏడుస్తూ కూర్చుంటే ఇదేనండి మన కార్యక్రమం చెప్పండి ఊరికి ఏడవటమైన పని ఏదో పుట్టినప్పుడు ఏదో ఏడ్చాడు పుట్టంగానే ఏడుస్తారండి అందరూ అది ఏడ్చాడు ప్లీజ్ డోంట్ కంటిన్యూ దట్ అది ఆ ఏడుపు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ఆనందమైనటువంటి స్వరూపం మందని చెప్పి భావించుకునే ఆ సుఖాన్ని అనుభవించాలి ఆ దైవ సుఖం పారమార్థిక సుఖం ఇప్పుడు తండ్రి అన్నగారైనటువంటి పుణ్యుడు ఏం చెప్పారో తెలుసు నాయన ఈయనకి ఎన్ని సిద్ధులు ఎన్నో వచ్చు చక్కగా తపస్సు చేశాడు ఎవరు అన్నగారు అందుచేత తమ్ముడికి చెప్తున్నాడు నాయన మన ఇద్దరిది ఇది ఒక్క జన్మే కాదు ఇప్పుడు మ మీ మన తండ్రి గారి కోసం ఏడవటం గనక ధర్మం అయితే సరే నిజమే నేను కూడా ఏడుస్తా ఈ ఒక్క తండ్రేనా మనకి ఈ ఒక్క తండ్రి ఇదివరకు ఎన్ని జన్మలు జరిగినాయి పశువుల జన్మ ఇంకా ఇతరమైనటువంటి జన్మలు ఎన్నో జరిగినాయి కదా వాటిలో కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా మరి వారందరూ పోయినారు మరి వారి కోసం ఏడవాలి కదా నిజంగా ఏడవటం అనేది ధర్మం అయితే ఈ ఒక్క తండ్రి కోసం కాదు ఇంతవరకు వందలాది తండ్రులు మనకు గడిచిపోయినారు వారందరి కోసం ఏడవలసిన నిజం పడితే దానికి ఒప్పుకుంటా సరే నేను కూడా మొదలు పెడతాను నీతో పాటు నా కుక్క తండ్రి చచ్చాడే గాడిద తండ్రి చచ్చాడే నేను మొదలు పెడతాను మరి వాళ్ళందరూ కూడా తండ్రులే కదా వారి కోసం ఎందుకు ఏడవటం లేదు ఈ కోసం ఎందుకు ఏడుస్తున్నాం లాజికల్ గా అడగటం మొదలు పెట్టాడు ఎవరు పుణ్యుడు ఇంకా ఇంకా చాలా దూరం పోయి ఏం చెప్పాడు తెలుసు దీనికి చాలా సిద్ధులు వచ్చండి నాయన మనిద్దరం ఇదివరకు జన్మలో ఒక చెరువులో కొంగలుగా పుట్టాం ఆ కొంగలుగా పుట్టాం అప్పుడు కూడా కొంగత తండ్రున్నారు కొంగతల్లు ఉన్నది వారు పోయినారు కదా మరి వారి కోసం ఏడవాలి కదా ఒక గుహలో మన సింహాలు సింహాలుగా పుట్టాం మన ఇద్దరం ఎన్ని పూర్వం కొన్ని కొన్ని జన్మలన్నీ జ్ఞాపకం తెచ్చుకున్నవన్నీ చక్కగా చెప్తారండి ఎవరు తమ్ముడికి నిజంగా ఏడవాలంటే ఆ జన్మల్లో ఉన్న తండ్రుల కోసం తల్లుల కోసం ఏడవాలి కదా కాబట్టి ఈ ఏడవటం అనేది ఇంత మానుకో నీ ధైర్యం తెచ్చుకో ఏ వస్తువు కూడా ప్రపంచంలో నశించేది కాదు ఊరికి ఆకారాలు మార్చుకుంటుంది ఆత్మ అసలు చావనే చావదు అని చక్కని హితబోధ చేశారు ఎవరు అన్నగారైనటువంటి పుణ్యుడు ఈ పావనడు కొంచెం దారికి వచ్చాడండి ఈ చక్కని గంభీరమైనటువంటి బోధనన్నీ శ్రవణం చేసి చక్కగా దారికి వచ్చి ధైర్యంగా ఉండి తండ్రి గారు ఏ విధంగా తపస్సు చేసుకున్నారో ఆ మనస్సును ఏ విధంగా ఆ సమాధి స్థితి ఆ తురి స్థితి ఆ సూపర్ కాన్షియస్ స్థితి పొందినారో ఇంకా వీరిద్దరు కూడా చక్కగా సాధన చేసుకుని తరించినారు అనే విషయం ఈరోజు వశిష్ఠులు వారు శ్రీరామచంద్రునికి చెప్పి ఈ పుణ్య పావనోపాఖ్యానమును పురస్కరించుకుని కొన్ని చక్కని వాక్యములు చెప్తున్నారు నిజంగా ఎటువంటి బోధలు చెప్తున్నారంటే వశిష్ఠుల వారు కొంచెం జిజ్ఞాస కలిగిన వారికి అమృతం అమృతం తాగినట్టే ఉంటుంది ఏం చెప్తున్నారు అనుధావతి వశిష్ఠులు వారు రామచంద్రు చెప్తున్నారు అనుధావతి యో భోగాంక్సాయనం క్షమ రసాయనం రసాయనం అంటే తెలిసిన అమృతం క్షమం శాంతి అమృతం తన హృదయంలో ఉన్నది కానీ మానవుడు దాన్ని గురించి తెలుసుకోకుండా బయట పరిగెత్తుతున్నాడు అని చెప్తున్నారు అనుధావతి భావతి అంటే హీఈస్ రనింగ్ ఆఫ్టర్ దీస్ వెయిన్ ప్లెజర్స్ అది అనుధావతి అయితే ఒక ప్రశ్న కొందరు అడుగుతున్నారు అడిగారండి ఎవరినే వివేకానంద స్వాములు అమెరికాలో ఉపన్యాసం చేస్తుంటే ఈ విధంగా వైరాగ్యమును బోధిస్తుంటే ఒక ఆయన లేచి ఏమండి ఈ ప్రాపంచిక సుఖాలు చాలా తక్కువగా మీరు వర్ణిస్తున్నారే మాకు ఎంత ఆనందంగా ఉందండి ఒక వస్తువు తింటే ఎంత సుఖంగా ఉంది ఒక వస్తువుని చూస్తే ఎంత సుఖంగా ఉంది మీరేమో లేదు లేదు ఈ ఇదంతా ఈ సుఖం అంతా చాలా తక్కువ అని మీరు చెప్తున్నారే అని ఒక ఆయన తిరగబడ్డాడు ఎక్కడ అమెరికాలో వెంటనే వివేకానంద ఎంత ఆనందకర ఎంత సంతృప్తికరమైన జవాబిచ్చాడు చూడండి నాయనలారా ప్రపంచంలో సుఖం లేదని నేను చెప్పటం సుఖం ఉన్నది ఎటువంటి సుఖమో దృష్టాంతం చెప్తాను విను ఒక కుక్క ఒక ఇంట్లోకి జొరబడిందండి ఆ ఇంట్లో ఎవ్వరూ లేరండి పొయ్యి మీద అన్నం బాగా ఊడికుంది బాగా చల్ల దాన్ని ఆ నిప్పంత ఆర్పేశారు చల్లబడింది ఇంట్లో వాళ్ళు ఎక్కడికో వెళ్లారు ఆ కుండలో ఉన్నటువంటి అన్నం చూచిందండి ఒకటి వచ్చింది ఇంట్లో ఎవ్వరూ లేరు ఆ చూచి ఆ కుండలో మూతి పెట్టబోతున్నది కానీ వెంటనే ఇటు తిరిగింది ఎవడైనా వస్తాడో వీ పగల అని మళ్ళీ ఇటు చూచింది మళ్ళీ కొండలో మూతి పెట్టడం మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం అది తింటలేదండి తినాలని ఉన్నది కానీ ఎవరైనా వీ పగల కొడతాడేమో ఇటు అటు చూడటం మళ్ళీ కొండలో పెట్టడం దానికి ఏవైనా ఆనందం ఒకవేళ అన్నం తిన్నా దానికి ఏమైనా ఆనందం ఉందా నిరంతర భయం నిరంతర భయంతో అన్నం తిన్నా కూడా దానికి ఏమైనా సుఖం ఉందా అని వివేకానంద జీవులు అనుభవించేటువంటి ఆనందం ఎటువంటిదంటే ఈ కుక్క అన్నం తింటూ ఇటు తిరగను అటు తిరగను భయపడుతూ ఏ విధంగా ఆ విధంగా వారికి సుఖం ఉన్నదే గానీ చంచలమైనటువంటి సుఖం దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖం భయభ్రాంతులతో కూడినటువంటి సుఖం ఉన్నదే గానీ నిరాఘాటమైనటువంటి సుఖం ఏవైనా ఉన్నదా అని ప్రశ్న చేశాడు ఈ దృష్టాంతులు చూడండి ఎంత చక్కగా ఈ కుక్క అన్నం తినటానికి వస్తే దానికి ఏమీ సుఖం లేదండి ఊరికి మూ మూతి మెతుకులు తిన్నదేమో కానీ ఎవడైనా కొడతాడేమో అని భయం మాత్రం జా ఉంటుంది ఆ విధంగా జీవులు ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నారు కానీ నిరంతర భయం ఆ భోగే రోగ కులే చుతి భయం విత్తే నృపా భర్తృవరి చెప్తాడు ఏది చూచినా భయంగానే ఉంది వాడికి మానే దైన్య బిపు రూపే జరా భయం శాస్త్రే వాద భయం గుణే కల భయం కాయే కృతంతాద్భయం సర్వం వస్తుభయావితం భువేనృనా వైరాగ్యమే వా అభయం ఆ వైరాగ్యం ఆ భగవంతుని యొక్క నిర్భయత్వం ఉంది గాని తక్కిన ప్రపంచంలో ఏదో ఒక భయం మానవుణ్ణి బాధిస్తుంటుంది కానీ సుఖం లేదని కాదు సుఖం ఉన్నది ఎటువంటి సుఖం ఈ ప్రతిబింబించిన సుఖం దుఃఖమిశ్రితమైనటువంటి సుఖం దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమిటి పోగొని ఆ సుఖం అనుభవించారనుకోండి కోరికలు అండి పెరిగిపోతాయి అది ఒక పెద్ద హ్యాండిక్యాప్ అండి ఎందుకు అనుభవించకూడదని అడగచ్చు మీరు సపోజ్ ఎంజాయ్ ప్లీజ్ ఎంజాయ్ బట్ ఈ సాటిస్ఫాక్షన్ ఫర్ యూ ఏవైనా తృప్తి ఉన్నది చెప్పండి లేదే ఆ యయాతి యజాతనేటువంటి మహారాజు రెండు యవనాలు అనుభవించాడు వారి కథ మీకు తెలుసు కదండి అన్ని సుఖాలు అనుభవించేసాడు కానీ తృప్తి లేకపోయింది ముసలవాడు పళ్ళు ఊడిపోతున్నాయి ఆ టైంలో ఇంకా కోరికలు పెరుగుతుంటే ఏం చేసినాడు అంటే గురువైనటువంటి శుక్రాచార్య దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఓ గురుదేవా ఒక చిన్న వరం ఇవ్వండి అని ఇంకొక యవనం యవనం అయిపోయింది ముసలితనం వచ్చింది ఇంకొక యవనం దయచేయండి అన్నారు శుక్రాచార్య అని చెప్పాను ఆయన సృష్టిలోనే లేదే హిస్టరీలోనే లేదు ఇటువంటిది అందరికి సింగిల్ యవ్వనమే కానీ డబుల్ యవ్వనం బ్రహ్మదేవుడు మాత్రం ఇస్తాడా ఇక నేనెట్లా ఇచ్చేది ఏడిచాడండి అయ్యో మీ వంటి గురువుల్ని పొంది ఇంత తపశక్తి ఉండి కూడా నాకు ఇంకొక యవనం ఇవ్వలేరా అని ఏడిస్తే అప్పుడు శుక్రాచార్యుడు చిన్న వాక్యం నాయన ఎవరం మాత్రం నేను ఇవ్వటానికి లేదు ఎవరు ఇవ్వటానికి లేదు కానీ ఎవరైనా యువకుడు యువకుడు తన యవ్వనం నీకిచ్చి నీ ముసలితనం వాడు తీసుకోవటానికి అంగీకరిస్తే ఈ ట్రాన్స్ఫర్కి నేను ఒప్పుకుంటాను అన్నాడండి అర్థమైందండి ఎవరైనా యువకుడు తన యవనం నీకు ఇచ్చి నీ ముసలితనం వాడు తీసుకున్నట్టయితే ఈ ట్రాన్స్ఫర్ కి అంగీకరిస్తాను అట్లాగే మార్చుకోండి అన్నాడు ఎవరు శుక్రాచార్య చాలండి ఇంత మాత్రం ఉంటే చాలు యవనవుని పట్టేస్తాను యవనని తీసుకుంటాను అని పోతున్నాడు ఎవరో ఒక యువకుడు అండి వ్యక్తంగా ఉన్నాడు అడుపోతున్నాడు ఏమండి యువకుడు గారు నీ యవనని నాకిచ్చి నా ముసలితనం నువ్వు తీసుకుంటావా అని అడిగాడు నోరు మూసుకుని అవతల పద అన్నాడు ఎవరైనా మీ నెల్లూరులో ఎవరైనా ఇస్తారా చెప్పండి నారాయణ పళ్ళుడికి పోయినటువంటి ముసలతనం తీసుకుని ఈ మంచి ఎవరు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇష్టపడతారా ఎవ్వరూ ఇష్టపడలేదు ఎంతమందినో అడిగాడు అందరూ తిరస్కరించినారు ఆఖరికి తన కుమారుడు మంచి యువనులో ఉన్నటువంటి కుమారుడు ఏ కురూరవుడే ఎవడో ఉన్నాడు వాడిని పిలిచిన ఆయన నీ ఎవరన్నా నాకు ఇస్తావా అడిగాడు ఆయనకి పితృభక్తి తండ్రి మీద అపారమైనటువంటి భక్తి అంగీకరించాడు ఇక శుక్రాచార్య వరప్రభావం చేత మార్చుకున్నారు కుమారుని యొక్క ఎవరం తండ్రికి వచ్చింది తండ్రి గజాతి యొక్క ముసలితనం కుమారుడికి వచ్చింది ఇక ముందుగానే ఒక లిస్టు రాసి పెట్టాడు నాకు గనక యవనం వస్తే ఈ సుఖాలన్నీ అనుభవించాలని ఒకటి రెండు అన్ని అనుభవించడం మొదలు పెట్టాడు ఏ ఎంతకాలం ఎంతకాలం చెప్పండి మళ్ళా ముసలితనం వచ్చిందండి సార్ ఈ యవన మళ్ళా పోయింది మళ్ళా ముసలితనం వస్తే లోకానికి దండం పెట్టి ఒక వాక్యం చెప్తాడు జల్లారా బ్రాడ్కాస్ట్ చేస్తున్నాను ఒక మహాసత్యం చూచారు అనుభవించిన కొద్ది కోరికలు తగ్గనే తగ్గవు నాతు కోరికలు అనుభవిస్తే తగ్గనే తగ్గవు నేను రెండు యవనాలు అనుభవించాను ఏమాత్రం కూడా సాటిస్ఫాక్షన్ లేదంటాడు కాపభోగే నశామ్యతి హృష్ణవర్త్మే వాయేవా అభివర్ధతే ఉపమానం చెప్తున్నాడు ఏమిటంటే ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఎక్కడికో వెళ్ళిపోయినారు ఒక్క పిల్లవాడు చిన్న పిల్లవాడు ఉన్నాడు ఆ పొయ్యిలో నిప్పు అండి ఆర్పలేదండి తల్లిదండ్రులు వెళ్లేటప్పుడు పొయ్యిలో నిప్పు ఆర్పలేదు అది గాలికి ఎగిరి పక్కనే గుడ్డల మూట గుడ్డల మూట దాని మీద పడింది దగ్గ మండిపోతున్నది ఆ గుడ్డలు పిల్లవాడు చిన్నవాడు ఆలోచిస్తున్నాడు ఇదిగో గుడ్డలు కాలిపోతున్నాయి ఏమి చెయ్యాలని వాడికి ఒక ఆలోచన తట్టింది ఏమిటో తెలిసిన వంటసాల్లోనండి నేతి డబ్బా ఉందండి అది తీసుకొచ్చాడు ఆ నెయ్యి దాని నెత్తిన గుమరించాడు ఆ ఏమైపోతుంది చెప్పిన చల్లారుతుంది ఆ దుగినీకృతంగా వృద్ధి అవుతుంది అది ఆ ఉపమానం చెప్తున్నాడు ఎయాతి హవిషష్ణవర్త్మే వాూయే వావర్ధతే నిప్పులో గనక నెయ్యి పోస్తే ఆరుతుందా అదేవిధంగా కోరికలు అనుభవించని కొద్దీ పెరిగిపోతాయో గానీ తరగనే తరగవు కాబట్టి అటువంటి దానికోసం ఎందుకు పరిగెత్తాలి దీనికి ఏమైనా అంతున్నదా అమూల్యమైనటువంటి జీవితం ఇట్లా విషయ భోగముల కోసమైనా నాశనం చేయటం శాశ్వతమైనటువంటి పరమాత్మను మనం సాక్షాత్కరించుకోవటం మన జన్మ హక్కు మన కర్తవ్యం అని మహనీయులు చక్కగా చింతన చేస్తున్నారు ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఈ ఆఖ్యానమును పురస్కరించుకుని ఇదే చెప్తున్నారు అనుధావతి ం స్వామర సాయనం క్షమ ఆ లోపల ఆనందం అనేటువంటి అమృతం ఉంటే దాని వదులుకునే విధంగా పరిగెత్తున్నారు వారు ఎట్లా ఉన్నదో తెలిసిన ఈ పరిస్థితి అనుధావతి సంత్య మందారవనం మందారవనం అంటే పార్క్ అండి ఓ చక్కని పోలవృక్షములతో కూడినటువంటి ఒక పార్క్ అంటే ఉద్యానవనం దాన్ని వదిలిపెట్టి సంత్య మందారవనం సయాతి విష జలం కర్టకప్రాయమైనటువంటి చెట్లు అరణ్యం వైపు వెళ్తున్నాడు చక్కని ఉద్యానవనం వదులుకొని చూడండి ఎంత బా ఉపమానం ఎంత బాగుందో చూడండి ఇంకోటి చెప్పినారు చూడండి ఈ విషయ సౌఖ్యములను కూర్చి కొండ కొండ దూరం నుంచి ఎప్పుడైనా చూడండి ఎట్లా ఉంటుంది నొన్నగా ఉంటుంది దూరపు కొండలు నును పంటారు వెళ్ళండి అన్ని రాళ్ళు రప్పలు చెట్లు నానాభీభత్సంగా ఉంటుంది దూరం నుంచి చూస్తే సాఫ్ట్ గా ఉంటుంది కుషన్ కుషన్ అంటే పరుపు మోస్తరు ఉంటుంది ఆ దృష్టాంతం చెప్తున్నాడు ఇమా దృశ్య దృశ్యో రామ నానా వికారదాహ నేహ కాంతతయా దూరాత్లా యువ దూరా శైల శిలా దూరం పర్వతం ఎట్లా ఆకర్షణీయంగా ఉంటుందో దగ్గరికి వెళ్తే అంత రాళ్ళు వీటితో కూడి ఉంటుందో రఫ్ గా ఉంటుందో ఆ విధంగా ఇమా దృశ్య దృశ్యో రామ నానాకార వికారదాహ నేహ కాంతతయా ఈ విషయ సుఖములు బయటికి మాత్రం రమణీయంగా కనిపిస్తాయి లోపల ఏమి సరుకు లోపల దుఃఖం ఉంటుంది బయటికి మాత్రం దృష్టాంతం ఈ మాంసం ముక్క నీళ్లలో వేస్తే ఆ చేప దగ్గరికి వచ్చింది ఆహాహ ఎటువంటి మాంసం ఎటువంటి ఆహారం ఎటువంటి ఆనందం అని వెంటనే దాన్ని కోరుకుతుంది ఆ కంటలో ముళ్ళు గుచ్చుకుంటుంది ఆ ముళ్ళు లోపల ఉన్నదని తెలియదు ఆ ఈ విషయ సౌఖ్యములు అట్లాగే ఉంటాయని పెద్దలు దృష్టాంతం చెప్తుంటారు ఈ చేప బాహ్యమైనటువంటి ఆకారం చూసుకుని ఎంతో ఆనందపడింది కానీ లోపల సూది ఆ ఇనుప మేకు ఉన్నదని చెప్పి దానికి తెలియదు అదే విధంగా ప్రపంచ సుఖాలని అందరూ కూడా పరిగెత్తి అనుభవించాలని చూస్తున్నారు చివరికి గట్టి దెబ్బలు తింటున్నారు అనేది మోకాలు దెబ్బలు తింటున్నారు ఆఖరికి మళ్ళీ రివర్స్ రివర్స్గా వస్తారు ఎప్పుడు ముసలితనంలో ఎవరంతా నాశనం చేసేది ముసలితనంలో కృష్ణారామ అని అంటున్నారు మంచిదే కానీ చాలదు ఆ టైంలో అనేకమైనటువంటి విఘ్నాలు ఆరోగ్యం సరిగా ఉండదు దృష్టి సరిగా ఉండదు ఏదో కొంచెం కృష్ణారామ అని అనుకోవటం అనుకోండి ఈ మంచి కాలం అంతా ఎందుకు పోగొట్టడం ఇప్పుడు వశిష్ఠులు వారు ఆ దృష్టాంతం చెప్తున్నారు ఇమా దృశ్య దృశ్యం రామ నానా ఇంకా ఒకటి రెండు శ్లోకాలు చాలా అద్భుతంగా ఉంటుంది ఓ రామచంద్ర ఏ ప్రయత్నం చేత ఈ బయటి కార్యక్రమాలన్ని మానవుడు చేస్తున్నాడో ఆ ప్రయత్నాన్ని శాశ్వతమైన వస్తువు కోసం కనుక కొంచెం తిప్పితే ఆహా ఎంత ఫలిత చక్కని ఫలితం వారికి కలుగుతుంది అంటారు అర్థమైందండి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు రాత్రి మేలుకుంటున్నారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఆ మేలుకోవటం అనేటువంటిది ఏమంటే ధ్యానం చేస్తూ కొంచెం మేలుకోండి అంటే నా వల్ల కాదు అంటాడు ప్రాపంచికమైనటువంటి విషయములోనండి వాడు గడపటలేదు లేదు ఈ సినిమాలకి వాటికి తిరిగి మేలుకోటలేదు లేదు మేలుకోటం అనేది నా కుదరదంటాడు ఈ భోగముల విషయంలో మాత్రం చక్కగా దాన్ని ఉపయోగించుకుంటున్నాడు వేస్ట్ ఆఫ్ లైఫ్ ఈ జీవితంలో దానివల్ల పుణ్యమా పురుషార్థమా చక్కగా ఆ టైం ఒక జపమాలు తీసుకునే ఓం నమ ఓం నమో నారాయణ లక్షల కొలది పుణ్యం అనేటువంటి ధనం పుణ్యం అనేటువంటి ధనం ఏనాటికైనా మానవుడికి ఉపకరిస్తుంది ఈ బాహ్యమైనటువంటి ఈ నామరూపాలు ఏమైనా వాడిని రక్షిస్తాయా చెప్పండి కానీ ఇది కొంచెం ఆలోచించి నా జీవితం ఏ విధంగా గడుస్తుందని ప్రతివారు ఇంట్రాస్పెక్షన్ ఆత్మ పరిశోధన చేసి ఇక మీదటైనా ఇప్పటికి చాలా వరకు వేస్ట్ అయిపోయింది నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కాలగర్భంలో వృధా ఇక భవిష్యత్తులో ఉన్నటువంటి స్వల్ప ఆయుర్దాయం దాన్ని సద్వినియోగం చేయటం మానవుడు నేర్చుకోవాలి చక్కగా ఏదో పుణ్యం అంతర్ముఖం చేసిన ధ్యానం భగవద్గీత పారాయణం లేదో పరోపకారం ఇటువంటివి కొంచెం చేయటం నేర్చుకోవాలి దానివల్ల ఈ జీవితంలో కొంచెం పుణ్యం సం సేకరించడానికి అవకాశం ఉంది ఇప్పుడు వశిష్ఠుల శ్లోకంలో ఏ ఏవ యత్న సామాన్యమైనటువంటి మనుష్యుడు విషయముల సంపాదన కోసం ఏ ప్రయత్నం చేస్తున్నాడో స యత్న కర్తవ్య పూర్వం ప్రజ్ఞా వివర్ధనే తన యొక్క ఆత్మజ్ఞానం కోసం ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు అంటారు అయితే ఈ చేయటం తప్పని కాదు ఏదేది అవసరమో అది చేసుకోవచ్చును కానీ అనవసరమైన ఎన్ని కార్యక్రమాల్లో మానవుడు నిమగ్నుడవుతున్నాడు కొంచెం ఆలోచించండి అవసరమైన పనులు ఇప్పుడు ఏదో సంపాదన ఏదో ఉదర పోషణార్థం కుటుంబ పోషణార్థం ఏదో దీనికోసం ప్రయత్నం చేయటం తప్పని ఎవరు చెప్పరు వ్యవహారం అనేది దూష్యం అని చెప్పలేదు భగవద్గీతలో ఇది అనవసరమైనటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు కదా వై కాంటూ స్టాప్ ఇట్ దుర్ వ్యసనములు ఈ దుష్ట కార్యక్రమములు ఎందుకు అది దానివల్ల టైము ఆరోగ్యము అన్ని నాశనం దాన్ని కొంచెం కషాట్ చేసేటప్పటికి ఆ టైము ఆ శక్తి ఆ బలము దీంట్లో గనక వినియోగిస్తే ఎంత అద్భుతమైనటువంటి పరిణామం కలుగుతుంది చెప్పండి శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది చెప్తాను ధనధాన్య భోగే సదాయతే ప్రయత్నం ప్రాపంచికమైన వస్తు సంపాదన కోసం వినియోగిస్తున్నాడో సాచింతి నంద విందే క్షణం నందనందను కృష్ణ పరమాత్మ యొక్క పాదములను ధ్యానం చేయటంలో ఒక క్షణకాలమైన ఆ ప్రయత్నం గనక వినియోగిస్తే కాచింతమరాజీ ప్రయాణే ప్రభు ఇక యమధర్మరాజు యొక్క ఇంటికి వెళ్ళవలసిన పని లేదంటారు ఇది ఆ పుణ్యం గనక ఆర్జించుకుంటే ఆ భక్తి గనక ఉంటే ఆ భగవంతుని కృపాకటాక్షం ఉంటే ఇంకా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిన పని ఏమిటి రామచంద్ర ఏ చివరికి ఇంకొక శ్లోకం చెప్పి విరమిస్తున్నారు ఈ రోజు కరెక్ట్ గా నేను ఆపాలనుకున్నాను ఎందుకంటే పరీక్షలు కూడా ఇక్కడ జరుగుతాయి ఒక సింహ ఎంత పరాక్రమం బయట దాని పరాక్రమం ఉంది కానీ బోను ఒక బోను కేజ్ అంటారు ఇంగ్లీష్ లో కేజ్ ఆ కేజ్ అంటే బోన్ లో దానికి ఏమైనా పరాక్ర ఆ ఏమి చేయగలదు ఎంత పరాక్రమం ఉన్నా బోను పెడితే అట్లాగే కూర్చుంటుంది మత్తుగా ఆ దృష్టాంతం చెప్తున్నాడు ఇప్పుడు జీవుడు ఉన్నాడంటే అజ్ఞానవ ఈ మనస్సు అనేటువంటి బోనులో చిక్కుపోయినాడు కాబట్టి చక్కని విచారణ ద్వారా తపస్సు ద్వారా సాధన ద్వారా ఈ సింహాన్ని విడుదల చేయాలి ఎక్కడ ఈ మనస్సును ఇటువంటి బోనులో నుంచి బయటికి తీసుకురాండి అంటాడు ఇంత చక్కని వాక్యం చిత్తాం శృంఖలామే తాం స్వరూప జ్ఞానయుక్తిత బిలా చిన్న స్వాత్మసింహం విమోచయ రామచంద్ర ఆత్మనటువంటి సింహాన్ని విడుదల చేయాలి ఆహా సింహమే లో అందరిలో ఆత్మనది అది ఎటువంటిది సింహం వంటిది మరి జీవుడెందుకు దుఃఖపడుతున్నాడు అది ఒక బోనులో పడిపోయింది ఏమిటి ఆ బోను మనస్సు ఆ వికారములు సంకల్పములు దురభ్యాసములు అనేటువంటివి బోన్లో పడిపోతే ఇంకా దానికి ఏమైనా ఆనందం ఉందా అందుచేత బాధపడుతున్నది కాబట్టి రామచంద్ర సింహాన్ని ఆ తలుపు తెరిస్తే ఎట్లా పరిగెత్తుని వెళ్లిపోతుందో అదే విధంగా ఈ బోనులో చిక్కుకుపోయి అనేక జన్మల నుంచి నానా బాధలు పడుతున్నటువంటి ఈ మనస్సుని ఈ ఆత్మని ఈ మనస్సు అనేటువంటి నుంచి విడుదల చేయమంటాడు చక్కని శ్లోకం చిత్తాం శృంఖలా నేతాం స్వరూప జ్ఞానయుక్తి మహాబాహో స్వాత్మసింహం విమోచయా అది తమోగుణం పోగొట్టాలండి రజోగుణం పోగొట్టాలి సత్వగుణము ఆశ్రయించాలి ఇదండి మానవుడు చేయవలసిన పని ఈ బద్ధకం సోమర్తనం ఇది గనక ఉంటే మాత్రం ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నతిని పొందలేరని నేను ప్రతిరోజు చెప్తున్నాను ఒక పాఠశాల చిన్న క్లాస్ అండి ఎలిమెంటరీ క్లాస్ మాస్టర్ గారు పాఠాలు చెప్తుంటే పిల్లలు ముప్పై మంది అండి ఆ క్లాస్లో ఈ ముప్పై మందిలో పదిహేను మంది బాగా చదువుతున్నారు పదిహేను మంది సోమరులు మాస్టర్ గారు ఇది గ్రహించారు ఎంత చెప్పినా కంఠశ్రోషగా ఉంది వీళ్ళకి ఇది తక్కిన పదిహేను మంది పదిహేను మంది బాగా చదువుతున్నారు ఈ సోమరులు ఈ బద్ధకం ఉన్నవాళ్ళు వారు ఎప్పుడు పాఠాలు చదవరు సోమరితనం బద్ధకం ఇది అప్పుడు మాస్టర్ గారికి ఒక ఆలోచన కలిగింది ఈ పదిహేను మందికి అంతే సోమరులుగా ఉన్న పదిహేను మందికి స్పెషల్ క్లాస్ స్పెషల్ క్లాస్ పెడితే ఇంకా చక్కగా నేను వారికి ప్రత్యేక బోధలు చేస్తే బాగుండని వాళ్ళు ఆ పదిహేను మందిని లేస్తే ఒకసారి చూచి వారందరిని ఇంకో చోట క్లాస్ పెడదామని నా వెళ్ళారా మీలో బకం ఎవరికి ఉందో వాళ్ళు లేవండి అన్నాడు మాస్టర్ గారు ఒక పిల్లవాడు స్వా సార్ లేవటానికే బద్ధకంగా ఉంది అన్నాడు ఎంత అటువంటి వాళ్ళకి మాస్టర్ గారు ఎట్లా తయారు చేస్తారు చెప్పండి చాలా కష్టం కదా ఇంత సోమర్తనం ఉంటే ఈ రంగంలో మాత్రం వృద్ధికి రానే లేదు సుచర ప్రమాదో బ్రహ్మనిష్టాయం నకర్తవ్య కదాచన ప్రమత్త అంటే సోమర్తనం తమోగుణం బద్ధకం ఇది మాత్రం ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండకూడదు డైలీ ఇప్పుడు చూడండి మీరంతా ఆరు గంటలకి ఇక్కడికి రావాలంటే ఐదు గంటలకి మీరు నిద్ర చక్కగా స్నానాలు ఇవన్నీ చేసుకుని ఇక్కడికి వస్తున్నారంటే ఎంత డిసిప్లిన్ ఈ డిసిప్లిన్ అనేది గనక చక్కగా కొనసాగి జీవుడు తరించడానికి ఎంతో సమయం మిగిలిపోతుంది ఇప్పుడు కొందరంటారు ఏమండి మాకు టైం లేదని కొంచెం ముందుగా లేవండి అర్లీ టు బ్యాడ్ and early to rise make some man healthy wealth and wise uchu mundu galesthe ento time kalisuttundi brahma muhurtallo dhyanam cheyadam chala pavitramga untundi ee vidhanga vasishtulu varu anekamaina drushtantamulu cheppi ee roju aidhava adhyayam parisamaptam chesinaru repattinchi nirvana prakaranam ane arava adhyayam prarambham chestam ee roju sayantram 15 avadhyayam bhagavadgeeta purushottam prapti yoga mana gurtuna vicharana jarugutundi om